అసలేం జరిగిందంటే యాభై మూడవ అధ్యాయం ఐఏఎస్ గుండె లోతుల్లోంచి నాలుగు అమెరికాలో అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి ఎన్నికగానే మొత్తం పాలనా వ్యవస్థ స్వరూపం ఉన్నత స్థాయిలో మారిపోతుంది మంత్రులు కీలక స్థానాల్లోని అధికారులు మారిపోతారు దేశవ్యాప్తంగా ఈ మార్పు ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కానీ మన రాజ్యాంగ నిర్వచించిన పాలనా యంత్రాంగం మాత్రం ఇంగ్లాంటిది కాదు విధాన నిర్ణయాలు తీసుకునే మంత్రిమండలి మారిపోవచ్చు ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో వ్యక్తిగత సిబ్బంది మారిపోవచ్చు మిగతా పాలనా యంత్రాంగం మీద మాత్రం ఎన్నికల పరిణామాల ప్రభావం ఉండకూడదు ఇందుకు రాజ్యాంగం నిర్వచించిన పాలనా వ్యవస్థే కారణం ఈ వ్యవస్థలో పాలనా యంత్రాంగం స్థిరమైంది ఎన్ని ఎన్నికలు వచ్చి ఎలాంటి రాజకీయ మార్పులు వచ్చినా ఈ యంత్రాంగం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది రాజకీయంగా మార్పులు వచ్చినప్పుడు ఏర్పడే మంత్రి హక్కు విధాన నిర్ణయాలు రూపొందించడం ఆయా నిర్ణయాలను ఈ పాలనా యంత్రాంగం చేత అమలు చేయించడం విధానపరమైన నిర్ణయాలు అంటే ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి రూపొందించవచ్చు లేదా అమల్లో ఉన్న ఒక పథకంలో మార్పులు చేర్పులు చేయవచ్చు విధి విధానాలను రూపొందించవచ్చు ఇంతవరకే అంటే మంత్రి రచించే ఇలాంటి విధానాన్ని యథాతథంగా అమలు చేయడం పాలనా యంత్రాంగం బాధ్యత కానీ ఇంతకు నిరంతర విద్యుక్త ధర్మాలు పాలనా యంత్రాంగానికి ఉంటాయి వాటిని నిర్వర్తించడానికి మంత్రిమండలిలో మార్పులతో సంబంధం లేదు ఉదాహరణకి ఏడాదికి ఒకసారి జిల్లాలో జమాబందీ నిర్వహించాలి వ్యవసాయ భూములపై రెవెన్యూ వరదలు తుఫానులు దుర్భిక్షం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగిన రెవెన్యూ నష్టాలు భూ నమోదు వగైరా అనేక భూ సంబంధమైన అంశాలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విశ్లేషించి ప్రభుత్వానికి నివేదికలు పంపడం జిల్లా కలెక్టర్ల పని అకస్మాత్తుగా ఎక్కడైనా ఘర్షణలు కొట్లాటలు ఉద్యమాలు చెలరేగి శాంతి భద్రతల సమస్య ఏర్పడితే వీలైనంత శీఘ్రంగా వేగంగా సమర్థంగా వాటిని పరిష్కరించడం శాశ్వతంగా పరిష్కరించబడేలా చర్యలు తీసుకోవడం ఇందులో ప్రభుత్వ స్థాయిలో ఏదైనా జరగాల్సి ఉంటే ఆ నివేదికల్ని ప్రభుత్వానికి పంపించడం కలెక్టర్లు చేయాల్సి ఉంటుంది విద్యా సంవత్సరం సక్రమంగా నడవాలి అంటే పరీక్షలు సకాలంలో జరగాలి ఫలితాలు వెంట వెంటనే వెలువడాలి జిల్లాలో విద్యా సంస్థల పనితీరు మీద పర్యవేక్షణ బాధ్యత జిల్లా కలెక్టర్లకి ఇలా వివిధ శాఖల పనితీరుని జిల్లా స్థాయిలో ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఏ శాఖలోనైనా అనుకోకుండా ఏదైనా సమస్య ఎదురైతే పరిష్కరిస్తూ రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయిస్తూ సామాన్య ప్రజలు తీసుకొచ్చే పిటిషన్లను పరిష్కరిస్తూ పాలనా వ్యవస్థ పట్ల ప్రజలకు విశ్వాసం కలిగించడం జిల్లా స్థాయిలో కలెక్టర్ల బాధ్యత జిల్లా స్థాయిలో కలెక్టర్ నుంచి రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ వరకు వందలాది ఐఏఎస్ అధికారులు ఇలాంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అన్న సంబంధం లేదు అందుకే మన రాజ్యాంగంలో ప్రభుత్వం ఒక నిరంతర చైతన్య స్రవంతి ముఖ్యమంత్రిగా ఏ పార్టీ నాయకుడు వచ్చినా ఈ పాలనా వ్యవస్థ నిర్దిష్టమైన విధానంలో పనిచేస్తూ ఉండాలి ఇది సవ్యంగా పనిచేస్తూ కాలం క్రింది స్థాయి నుంచి పైదాకా ప్రతి ఉద్యోగికి పాలనా వ్యవస్థ పట్ల భయభక్తులు గౌరవం ఉండేవి గత మూడున్నర దశాబ్దాల కాలంలో చాలా మార్పులు వచ్చేసాయి జిల్లాలో ఒక చిన్న రెవెన్యూ అధికారి మీద కలెక్టర్ క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వస్తే ఆ ఉత్తర్వులు అమలు జరిగే లోపలే కలెక్టర్ మీద రాజకీయ ఒత్తిడి వచ్చేస్తుంది ఇది ఒక్క జిల్లా స్థాయిలోనే కాదు ఏ స్థాయిలో ఏ అధికారి తన క్రింద ఉద్యోగుల మీద క్రమశిక్షణ చర్య తీసుకోవాల్సి వచ్చినా నిస్సంకోచంగా తీసుకోగల పరిస్థితి లేకుండా పోతుంది అంటే రాజకీయ జోక్యం పెరగడంతో తానున్న పోస్టులో భద్రత కావాలని కోరుకునే ఐఏఎస్లు కూడా ఇలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలంచుతున్నారు ఏ పోస్టులో వేస్తే నాకేంటి నా పని నేను చేసుకుపోతాను అని ధీమాగా చెప్పగల ఐఏఎస్లు మాత్రమే ఇలాంటి ఒత్తిళ్లకి అతీతంగా వ్యవహరించగలుగుతున్నారు ఈ రాజకీయ ఒత్తిళ్ల స్వరూపం చాలా విస్తృతమైంది ఇది ఉద్యోగుల విషయంలో ఆశ్రిత పక్షపాతానికి మాత్రమే పరిమితం కావటం లేదు అభివృద్ధి అమలులో లబ్ధిదారుల ఎంపికకు కూడా విస్తరించింది నిజం చెప్పాలంటే ఈ లక్షణం మనకి పశ్చిమ బెంగాల్ నుంచి సంక్రమించింది ఒకసారి వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా నేను ఖమ్మం జిల్లా కలెక్టర్గా ఉండగా కొంతమంది జిల్లా కాంగ్రెస్ నాయకులు నా దగ్గరకు వచ్చారు ఏదో అభివృద్ధి పథకం క్రింద లబ్దిదారుల ఎంపికలో తమ వాళ్ళకి న్యాయం జరగాలని వాళ్ళు కోరారు న్యాయం అంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వమనా అనర్హు ఇవ్వమనే ఇదే మాట అడిగాను వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారు మా పార్టీ అధికారంలో ఉంది సార్ మా వాళ్ళకి కాకపోతే కమ్యూనిస్టులకే చేస్తారా పేదవాళ్ళంటే కమ్యూనిస్టులే అనుకుంటున్నారా అప్పటికి ఇంకా తెలుగుదేశం పార్టీ పక్కలేదు నేను సందిగ్ధంలో పడ్డాను అధికార పార్టీ నాయకుల మాటను మన్నిస్తే అనర్హులకు కూడా ఆ పథకం ప్రయోజనం అందించాలి ఇది న్యాయమా ఎలాంటి ఆశయాలతో ఈ సర్వీసులోకి వచ్చాను వచ్చాక చేయాల్సింది ఏమిటి వాళ్ళని కాదని నా మనస్సాక్షి చెప్పినట్లు అర్హులకు మాత్రమే ఆ ప్రయోజనాలు అందాలని చూస్తే ప్రతిపక్షాలు మెంగలేరు కక్కలేరు కానీ అధికార పార్టీ గణం ఊరుకుంటారా నా మీద ముఖ్యమంత్రికి లేనిపోని చాడీలు మోయచ్చు కదా చాడీలు మోసినంత మాత్రానికే ముఖ్యమంత్రి నన్ను బదిలీ చేస్తారా బదిలీ చేస్తే మాత్రం ఏమిటి ఈ పోస్టు పట్టుకుని వెళ్లాడాలన్న వెంపర్లాట నాకుందా ఇలాంటి అనేక భావాలు నన్ను వెంటాడాయి ఎందుకైనా మంచిదని హైదరాబాద్ వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిశాను మాటల్లో ఈ విషయం చెప్పాను వెంకళ్రావు గారు నవ్వారు ప్రసాద్ ఎన్నికల్లో పోటీ చేసేవరకే వీళ్లు మన పార్టీ మనుషులు వాళ్ళు వేరే పార్టీ మనుషులు అన్న విచక్షణ ఉండేవి ఎన్నికల్లో గెలిచాక నేను రాష్ట్రానికి అంతటికీ ముఖ్యమంత్రి అవుతాను కానీ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మాత్రమే ముఖ్యమంత్రిని అవుతానా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది ఇక్కడ నిరంతరం పనిచేస్తూ ఉన్న ప్రభుత్వానికి సారథులుగా ఉండమని పార్టీ ప్రభుత్వాన్ని నడవడానికి కాదు పైగా రాష్ట్రం అంటే ఒక అధికార పార్టీ కార్యకర్తలు అభిమానులేనా ప్రజలందరూ గెలిస్తేనే రాష్ట్రం నేను ముఖ్యమంత్రిని అంటే ఐదు కోట్ల మందికి ముఖ్యమంత్రిని అని కదా అర్థం ఆ మాటలతో నాకు ఎక్కడ ధైర్యం వచ్చింది జిల్లాకు తిరిగి వచ్చాక నిష్పక్షపాతంగా లబ్దిదారుల ఎంపిక జరగాలని ఆదేశాలు అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు గత ముప్పై ఏళ్ళలో వచ్చిన మార్పుల్లో ఇలాంటి లబ్ధిదారుల ఎంపిక ఒకటి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ కార్యకర్తలకు సానుభూతి పనులకే ప్రయోజనం చేకూరేలా లబ్ధిదారులను ఎంపిక చేసే తత్వం మనకి క్రమక్రమంగా వండబట్టింది పశ్చిమ బెంగాల్లో గతంలో ఏం జరిగిందో అలా ఇక్కడ మాత్రం ఎందుకు జరగకూడదు అన్న ధోరణి అధికార పార్టీల్లో పెరుగుతూ వచ్చింది దీని పర్యవసానం ఏమిటంటే పాలనాపరమైన చర్యల పేరు మీద రాజకీయ ప్రయోజనాలు సాధించి పెట్టే విధానాలను ప్రవేశపెడుతూ వచ్చు అధికార పార్టీ అవసరాలకు తగినట్లుగా విధానాల్లో పాలనాపరమైన మార్పులు చేస్తూ వచ్చాం అలా చాప కింద రాజకీయ జోక్యం పెరుగుతూ వచ్చింది రాజకీయ ఒత్తిడి లేకుండా ఉంటే తాము స్వచ్ఛమైన పాలన అందిస్తామని ఐఏఎస్ అధికారులు వాదిస్తూ ఉంటారు నిజానికి రాజకీయ నాయకులంతా అధికార దుర్వినియోగం చేసేవాళ్లే అని కానీ ఐఏఎస్లంతా అత్యంత బుద్ధిమంతులు అని చెప్పగలమా ఒకవేళ బ్యూరోక్రాట్స్ వాదనే నిజమనుకుంటే మరి రిటైర్ అయ్యాక వాళ్ళు రాజకీయాల్లో చేరి ఎన్నికల్లో గెలిచి ఎంపీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు మంత్రులు అవుతున్నారు అలా రాజకీయ నాయకులుగా మారాక పాలనా వ్యవస్థలో రాజకీయ నాయకుల జోక్యం ఎలా ఉండకూడదు అని గతంలోతో ఆమె వాదిస్తూ వచ్చారో అలా ఉండగలుగుతున్నారా ఈ ప్రశ్నలకు సమాధానం మనకు తెలుసు ఈ పరిణామానికి కారణం మౌలికంగా మానవ విలువల్లో పడిపోతున్న ప్రమాణాలు ఈ ప్రమాణాలను సరిదిద్దే పని ముప్పై సంవత్సరాల వయసు దాటిన అధికారులు చేయగలము కనీసం పరిపాలనా పరంగా మనం చేయగలిగిందేమిటో చూద్దామని సుపరిపాలనా కేంద్రంలో ఆలోచనలు చేశాం ప్రయత్నం చేశాం స్పష్టమైన ఖచ్చితమైన విధానాలను మార్గదర్శక సూత్రాలను రూపొందించటం ఆయా మార్గదర్శక సూత్రాలకు లోబడి మాత్రమే ఏ కార్యక్రమాన్నైనా రూపొందించడం నిర్దిష్టమైన అర్హతలను నిర్వచించి ఆయా అర్హతలను వారిని మాత్రమే రాజకీయాలకు అతీతంగా ఆయా పథకాలకు లబ్దిదారులుగా ఎంపిక చేసే విధానాలను అమలు చేయటం ప్రతి పథకం కింద లబ్దిదారుల ఎంపిక గ్రామాల ఎంపిక గూములు ఇళ్ళు పెన్షన్లు వగైరా కేటాయింపుల వివరాలని బహిరంగంగా ప్రకటించడం ద్వారా పారదర్శకత పాటించటం లబ్ధిదారుల ఎంపిక హక్కులు ఎన్నికైన ప్రజాప్రతినిధుల చేతుల్లో కాక గ్రామ సభలకే ఉండేలా చేయటం ఇలాంటి పలు సిఫార్సులు రూపొందించి ప్రభుత్వానికి పంపించడం మళ్ళా నా ప్రశ్న మొదటికొచ్చింది వీటిని ఎవరు అమలు చేయాలి